అవ్వ బువ్వ ఎవ్వరికి అవ్వ నీకు బువ్వ నాకు అమ్మ బొమ్మ ఎవ్వరికి అమ్మ నీకు బొమ్మ నాకు అక్క బుక్కు ఎవ్వరికి అక్క నీకు బుక్కు పాపాయి రూపాయి ఎవరికి పాపాయి నీకు రూపాయి